सनातन भारतीय संस्कृति आध्यात्मिकत अलंके प्रसंग मालिकावीचिक వ్యవసాయి శ్రోతులందరికీ ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం ఈనాడు శ్రీ చల్లారామఫండి గారు మనతో భారతీయం కార్యక్రమంలో భారతీయ సాహిత్యంలో ప్రముఖ వాగ్గేయకారులు పండితులు యోగులు ఏ విధంగా తమ రచన ద్వారా తమ నీతి శతకాల ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాని గురించి చెప్పి ఉన్నారో తమ ప్రసంగంలో తెలియజేస్తారు ఇక ఆలస్యం చేయకుండా భారతీయం అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు భారతీయ సాహిత్యంలో వాగ్గేయకారుల రచనల్లో వ్యక్తిత్వ వికాసం గురించి అన్నమాచార్య సంకీర్తనను ఉదహరిస్తూ మాట్లాడుకున్నాం ఇందులో భాగంగా ఇప్పుడు మరో కీర్తన మీకు వినిపించి నా శక్తి మేరకు స్వామి ఆశీస్సుల మేరకు వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తాను కడుపెంతడు పెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నీల కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై పడని పాట్లనే పడి పొరలనే అంటాడు అన్నమాచార్య ప్రతి పదం కూడా అర్థమైన వాడికి సోలంలా గుచ్చుకుంటుంది కవిత్వం అంటే ఏం లేదు సరి అయిన ఒక వాక్యంలో ఎక్కడ పేర్చాలో అలా పేర్చడం అదే కవిత్వం అది తెలిసినవాడు కవి కడుపెంత తాకుడుచు కుడుపెంత ఎంత పెడతావా పొట్టకి ఎంత పెడతాం కుడుపెంత దీనికై పడని పాటల నెల పడి పొరలు నీర కడుపెంత తాకుడుచు ఎంత తింటుంది ఆ పొట్ట చిన్న పొట్ట జానెడి పొట్ట అంట మొట్ట ఉదర నిమిత్తం బహుకృత వేషం ఏ వేషాలు వేసినా కూడా పొట్ట కోసమే అంటారు ఏ వేషాలు అంటే ఆ రోజుల్లో ఆయన దేశవ్యాప్తంగా తిరిగి ఆయన రెట్ట మతాలు అంటారు రెట్ట ఎన్నో మతాలు పుట్టుకొచ్చేసాయి రైట్ అవన్నీ కూడా వాటికి శక్తి లేదు హిందూ మతాన్ని దాన్ని కమ్మేసి అవి పైకి వచ్చిన సెట్ లేదు వాటికి వాటి కూడా అంటే పాతని నాశనం చేస్తే గాని కొత్త పుట్టుకురాదు మన వాళ్ళు కమ్యూనిజం అంట అలా కాకుండా ఆ స్వామి అందరూ స్వామి పెద్ద కమ్యూనిస్టు శంకరాచార్యుల వారు పెద్ద కమ్యూనిస్టు కానీ తెలుసుకున్నవాడేవాడు వాళ్ళు చేసింది ఏంటి ఎందుకు చెప్తానంటే ఇట్స్ నాట్ పీపుల్ ఆల్వేస్ యాక్సెప్ట్ ఇడ్ యాజ్ గివ్ ఇట్ ఎ కలర్ ఆఫ్ రిలీజియన్ అవర్ రిలిజన్ ఈస్ హ్యూ హ్యూమానిటీ ఈజ్ అవర్ రిలిజన్ హ్యూమనిజం మానవత్వం మన మతం ఎవరు గొప్ప గొప్ప భారతీయ సాధువులు సత్పురుషులు ఋషులు చెప్పిన వేదాల్లో గానీ ఏందులో అయినా సరే అన్నమాచారులు వారు సాక్షాత్తు నందకాంశ సంభూతులు నందకం అనేది వెంకటేశ్వర స్వామి ఖడ్గం ఒక ఖడ్గాన్ని అంశగా చేసుకుని జన్మించిన ఆయన పదాలు కూడా అలా ఖడ్గాల్లాగా ఉంటాయి అద్భుతమైన పదాలు ఉపయోగిస్తారు ఆయన కడుపెంత తా కొడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరలనే ఎన్ని పాటలు పడతావారు ఆ చిన్న పొట్ట కోసం ఎంతమందిని మోసం చేస్తావరా ఎక్కడెక్కడ పొరులుతావురా నువ్వు అని చెప్పి అన్నమాచారులు వారు పల్లవిలోనే అద్భుతంగా ఎత్తుకుంటారు ఆయన అది ఇంకొక ఇతల్లో కూడా మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదిన దుఃఖ మందీలా మనుజుడై పూటి మనుజుని సేవించి అనుదినముఖ ఈ కేతలన్నీ ఆయన ఒక వరుసలో రాసినట్టు అనిపిస్తుంది పెంత తాకుడుచు అంటే మనిషిగా పుట్టి మనిషిని సేవించడం ఏంటి మాధవుని సేవించు ఆయన చెప్పింది అది మనిషిని సేవించకపోతే డబ్బులు ఏ వస్తాయని కూడా మనం సింపుల్గా ఆయన ఇదేంటంటే ఆయన తత్వం ఏంటంటే ఆయన పుట్టింది అందుకు మాధవుణ్ణి సేవించు అప్పుడు పైకొస్తావు జీవితంలో చెప్పని ఎదిరికెప్పుడు చేయు హితమేళ్ల తనదనుసు ఇప్పుడు స్కూళ్లలో మన కళాశాలలో ఎటువంటి చదువు చెప్తున్నారండి శత్రువుని చంపేయాలి వాడు ఎటువంటి వాడైనా సరే శత్రుభావం మన యొక్క విద్య మన యొక్క ఎటువంటి చదువులన్నీ కూడా ఎప్పుడు ఉన్నత విద్య గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఉన్నత విద్య ఉన్నదంతా ఖాళీ అయిపోయింది అసలు అవర్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఆల్ డెస్ట్రాయిడ్ రైట్ విత్ ద బ్రిటిష్ థాట్స్ ఇన్వేషన్ ఆఫ్ బ్రిటిష్ థాట్స్ ఈ రోజు కూడా మన ఉన్నత విద్య బ్రిటిష్ వారి ఆలోచనల ప్రకారం నడుస్తోంది మన సిలబస్లు గానీ మన బస్సులు గాని వాటి చుట్టూ తిరుగుతున్నాయి కానీ స్వామివారిని అది ఎప్పుడో ఎప్పుడో గమనించి స్వామి అద్భుతమైన ఉన్నత విద్యా కళాశాలని యూనివర్సిటీని విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ఎంత ముందు చూపు అసలు విజన్ దే ఆల్ విజనరీస్ ఎంతో ముందు చూపుతో ఫోర్టీన్ నాట్ ఎయిట్ ఫిఫ్టీన్ నాట్ త్రీ అన్నమాచారులు వారు అప్పటికే చదువు నాశనం అయిపోయింది అనమాట ఇప్పుడు ఇరవై శతాబ్దంలో ఆల్మోస్ట్ ఇరవై ఒకటో శాతం ఎంటర్ అయిపోయే ముందు మనం ఇప్పటికి కూడా అలాగే ఉంది చదువు మధ్యలో మనం నెపాన్ని బ్రిటిష్ వారి మీదకి నెట్టుతున్నాం గాని ఇప్పటికి కూడా నాశనం అయిపోయింది ఇప్పటికి ఇంకా నాశనం అయిపోయింది చదువులు అప్పటికే అలా చెప్పట్లేదు అనమాట ఎదిరికెప్పుడు చేయు చెప్పని ఎదిరి అంటే శత్రువు శత్రువు కూడా మంచి చెయ్యాలి హితము చెయ్యాలి అని చెప్పని చదువు ఎందుకు అంటారు అన్నమాచారులు వారు ఆశ గ్రీడ్ పీపుల్ ఆర్ వెరీ గ్రీడీ నాకొక చిన్న కథ గుర్తొస్తుంది గ్రీడీ అనగానే ఈ రోజుల్లో మనం వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు పెట్టడం చూస్తూనే ఉంటాం ఒక అతను మంచి కార్పొరేట్ కంపెనీలో పెద్ద కంపెనీ సీఈఓ ఆయన వాళ్ళ అమ్మని వృద్ధాశ్రమంలో పడేశాడు పడేసి ఒకరోజు సడన్ గా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను రోహి నాయనోహి నువ్వు వచ్చాయి ఒకసారి వచ్చి చూడరో అని గొడవ పెట్టింది ఫోన్లో నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను తర్వాత వస్తాను నేను వస్తాను నువ్వు ఏంటి గొడవ ఏంటి అక్కడ అందరు చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా నేను అందుకే కదా అక్కడ పడేసి డబ్బులు కడుతున్నాను కదా నెలకింత అని చెప్పి అటువైపు ఆయన అర్చిస్తున్నాడు నువ్వు రారా ఒకసారి రారా అనిపిస్తే మొత్తానికి వచ్చాడు సాయంత్రం అవి కాఫీ స్పన్లన్నీ పూర్తి చేసుకుని అమ్మను చూడటానికి వచ్చాడు సాయంత్రం పూట వచ్చి ఏంటి అడావిడు ఏంటి బానే ఉన్నావు కదా ఎందుకు అలా అడావిడు చేస్తావు అంటే పైన అంతా చూసాడు ఇక్కడ ఒక ఫ్యాన్ వేయించున్నా ఆయన నీకేంటి నీకు ఫ్యాన్లు ఏసీలు అవన్నీ పడవు కదా నీకు ఇంట్లో ఉండే గొడవ పెట్టేదానివి ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఏం లేదురా నాకు చెమట పోస్తోంది నా గురించి కాదు కానీ రేపు నువ్వు కూడా ఇక్కడికే వస్తావు కదా నువ్వు చెమట పడితే తట్టుకోలేవు కదా ఎండకి వేడికి తట్టుకోలేవు కదా నీ కోసమే రా ఇక్కడ ఫ్యాన్ పెట్టించుకున్నాను నా కోసం ఫ్యాన్ అంటే రేపు నీ పిల్లలు కూడా నేను ఇక్కడే పడేస్తారు కదా ఆయన అందుకని వాళ్లు ఫ్యాన్ పెట్టిస్తారు లేదు నువ్వు నీ కోసం ఫ్యాన్ పెట్టించుకో రేపు నువ్వు కూడా ఇక్కడికే వస్తావు కదా నాకు ఆయన షాక్ అసీఈ ఎందుకు చెప్తున్నట్టే పీపుల్ ఆర్ గ్రీడీ కన్న తల్లిని కూడా చూసుకోలేని దిక్కుమారిన చదువులు మనకేంటంటే మనకి మనకి మన వ్యక్తిత్వ వికాసంలో ముందు ఫస్ట్ మనకి చెప్పేది తల్లిదండ్రుల్ని పూజించమని పిల్లలకి ఒక నీతిబోధం చేసేటప్పుడు మన వరస ఎలా ఉంటుందంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ తల్లి తండ్రి గురువు దైవం ఈ నాలుగు ఈ విధంగా మనం పూజించాలి పూజించాలంటే వాళ్ళ గుండు కట్టేసి తలుపులేసేయడం కాదు కనీస మర్యాద ఎవరి వలన మన పుట్టుకకు కారణమో ఎవరి వలన మనం ఈ భూమి జన్మించి నరజన్మైతే తిరుగుతున్నామో ఆ తల్లిని పూజించడం కనీసం మన బాధ్యత ఆ తల్లికి కనీస గౌరవం ఇవ్వడం మన బాధ్యత దేవుడు ప్రతి ఉండలేక తనకు మారుగా తల్లిని సృష్టించాడని చెప్పి చెప్తారు పెద్దలు అటువంటి తల్లిని కూడా పూజించడం చేత కాని తల్లిని గౌరవించాలని కూడా చెప్పని చదువులు మనం చెప్తున్నాం ఈ రోజుల్లో మన మన పిల్లలు కూడా అటువంటి చదువులు చదువుకుంటున్నారు వాళ్లు మన అలాగే గౌరవిస్తున్నారు కానీ అన్నమాచారులు వారు శత్రువుడు చేయుహిత చదివి చెప్పాలట గురువు చదివి చెప్పాలి అక్కడ ఏంటి శత్రువును కూడా ప్రేమించు అని ఈ రోజు చెప్తే మన పిల్లలు కూడా నవ్వుతారు శత్రువుని కూడా ప్రేమించే పిల్లలు అవుతారు అలెగ్జాండర్ అంతటి వాడు మన దేశం మీద దాడి చేసి భారతదేశం చాలా గొప్పది అలెగ్జాండర్ గురువు చెప్పాట ఆయనకి భారతదేశంతో జాగ్రత్త అక్కడ ఎవరు రకరకాల వాళ్ళు ఉంటారు అందరు మంచి వాళ్లే కాని వాళ్ళు మహాజ్ఞానులు అటువంటి వాళ్ళతో పెట్టుకో ఎంతవరకు ఉండవాలో అంతవరకే ఉండు రైట్ నువ్వు భారతదేశానికి గెలవాలంటే నువ్వు అదే చివరి వెనక్కి వచ్చేయడమే ఆయన ఆయన ముందే చెప్పాట అయినా కూడా శత్రువును కూడా ప్రేమించగలిగిన గొప్ప దేశం భారతదేశం కానీ ఆ చదువులు అట్లా ఆ రోజుల్లోనే నాశనం అయిపోయినాయని అన్నమాచార్య బాధపడ్డం నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తాం సతతంబు ఆశ గ్రీడీనెస్ బుంగుడై అంటే మనం బుడుంగు మనం అవుతూ ఉంటే అన్నమాచారులు వారు సూచనప్రాయంగా ఆశలో మునిగిపోయి సతతంబు ఆల్వేస్ పొదిగొలో బుంగుడై సు సైవడయు చవులు తనకేల సతమతం అయిపోతుంటాడు అందులో పడిపోయి కుడితిలో పడ్డ ఎలకలాగా ఆశలో పడ్డ ఆశ అనే సముద్రంలో పడ్డవాడు ఎలా కొట్టుకుంటాడు కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటుంటాడు చవులు చవులు అంటే రుచి చవులు ఊరించేది అంటే మనకు రుచి అట్రాక్ట్ చేస్తున్నారనమాట మంచి జిలేబీ చేశారు రా ఇవాళ మన క్యాంటీన్లో అంటే మనం చాలా త్వరగా వెళ్ళిపోతాం అయిపోతాయేమో జిలేబీలో అని చెప్పి అది చవులు అటువంటి రుచులు అభిరుచులు లేని చదువు చెప్తున్నారు అటువంటివి ఎందుకు నీకు అంటే అప్పట్లోనే అన్నమాచార్య తాను జీవించిన సమాజంలో ఉన్న దుర్గుణాలని అవలక్షణాలని ఎండగట్టాడు అయన గొప్ప సామాజిక సంస్కర్త ఆయన ఆ చిన్న చిన్న విషయాలు సమాజం బాగుపడాలంటే ఏం కావాలి ఏం చేయాలి అని ఆ రోజుల్లోనే గమనించిన గొప్ప సంఘ సంస్కర్త అన్నమాచారుల వారు తానున్న సమాజాన్ని ఎవరైతే తన సాహిత్యంలో నిక్షిప్తం చేయలేరో వాడు కవేగాడు అసలు కానీ అనామాచారుల ఆ విషయాలనీ తెలుసు మహా మహాపండితుడు జ్ఞాని వేద వేదాంగాలు చదువుకున్నవాడు ఆయన సాక్షాత్తు నందకాంశ సంభూతులు వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన మహానుభావుడు ఆయన అన్నమాచారులు వారు ఆయన భ్రాంతి ఎఫ్లుయెన్స్ రిచ్నెస్ గొప్పవాళ్ళం కావాలి మరింత ధనవంతులం కావాలి ఎందుకు శ్రీ వెంకటేశ్వరుని సేవ మానేసి జీవన భ్రాంతిలోపు తోసే సిరుల వెంబడి పరిగెడతాం భ్రాంతి ఇట్స్ మాయ అనుకుంటున్నాం కదా మనం బ్రాడర్ లెవెల్ మాయ స్వామి మన మాయలో పడేసి అన్ని రకాల పనులు చేయిస్తారు దానికి సేవని పేరు పెడతారు మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఫీల్ అవుతుంటాం మనం అబ్బాయి సేవ ఎప్పటికీ తరగదు విరగదు సేవ సేవ సేవ కానీ సేవలో ఉన్న మజ ఒకసారి మీరు ఆస్వాదిస్తే ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చడో లేదో అంటాడు సినిమా కవి కూడా మీరు ఇవ్వడం థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో కూడా చేస్తుంటారు యూ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం మనలో ఉన్న అహంకారం తగ్గడానికి మనలో ఉన్న అహంకారం అనే రాక్షసుడు మరణించడానికి మనం వేయాల్సిన మందు ఇవ్వడం ఇస్తు పోవడే మన దగ్గర ఉన్నది జ్ఞానం ఉంటే జ్ఞానం ధనం ఉంటే ధనం అందుకే కదండి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నాలుగు వందల బిలియన్ డాలర్లు ఉంటే వాళ్ళు నాలుగు బిలియన్ డాలర్లు ఇంకోటి ఇస్తారు అటువంటి వాళ్ళు అంటే నువ్వు మీ దగ్గర ఉంచుకోదంటే నాకంటే వాడు బాబా పనిచేస్తున్నాడు రైట్ ఇస్తున్నారు ఇస్తూ అంటే ఎంత డబ్బులు దాచిపెట్టుకుంటాం డబ్బులు ఎక్కడ దాచిపెడతాం అంత సంపాదించడం ఎందుకు మన పొట్టకు ఎంత కావాలి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అందుకని శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి పడుల నా కొడుకులకి ఇచ్చుకోవాలి నా కూతుళ్ళకి ఇచ్చుకోవాలి నాలుగైదు ఫ్లాట్లు కొనుక్కోవాలి ఇల్లు వాకిలి కొనిపెట్టాలి మనతో మనం మాట్లాడుకునే సంభాషణ ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే మా అమ్మాయికి ఒక ఫ్లాట్ కొనాలండి దానికి కూడా ఫ్లాట్ కొనిచ్చేసి అనుకోండి మా అబ్బాయి సంపాదించుకుంటాడు బాధ అమెరికా పంపించేశాను ఆల్రెడీ వాడిని ఈ విధంగా మాట్లాడుకుంటారు అవర్ ఆల్ అవర్ థాట్స్ రోమ్ అరౌండ్ దీస్ కైండ్ ఆఫ్ థాట్స్ యూ హావ్ టు బిల్డ్ యువర్ కెరీర్ అరౌండ్ యువర్ లైఫ్ నాట్ యువర్ లైఫ్ అరౌండ్ యువర్ కెరీర్ మన జీవితాన్ని మన ఉపాధికి తగినట్టు నిర్మించుకోవాలి ఉపాధి జీవితం కాకూడదు మనం ఎప్పుడు కూడా తిండి కోసం పరిగెడుతుంటాం అంతకుమించి మనం చేసే గొప్ప కార్యక్రమాలు ఏ ఉన్నాయి ఆ తిండి కోసం పరిగెత్తే ప్రయత్నంలో డబ్బులు ఎక్కువచ్చాయనుకోండి ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ అనుకోండి కారు కొనుక్కుంటాం ఇంకా ఎక్కువచ్చు కనుకోండి విమానం కొనుక్కుంటాం మనం అలా పరిగెత్తడం అవసరమా అవసరం లేదు ఆయన ముత్తుకునేది అది అన్నమాచారులు వారు చెప్పేది అది శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతి పడుసిరులే దేవోత్తముని ఆత్మ తెలియనొల్లక పెక్కుత్రోవలేగిన దేహి దొరతనం పెక్కు త్రోవలేగి పారిపడుతున్నట్టు వాడు ఒక తోవ కాదు వాడికి ఇటు డబ్బులు వస్తాయంటే ఇటు వెళ్తాడు రియల్ ఎస్టేట్ బాగుందంటే ఇటు వెళ్తాడు లేకపోతే ఇంకో బిజినెస్ బాగుందంటే ఇంకోటి పెడతాడు పది బిజినెస్ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు ఇటువంటి వాడు రకరకాల పనులు చేసి ఎలాగోలా డబ్బులు కూడబెడతాడు టెక్కు త్రోవలే అటువంటి వాడి దొరతనం ఏముంటుంది అటువంటి దొరతనం ఎందుకు తెక్కు త్రోవలేగిన దేహి దొరతనం వేళ రకాలుగా ఎన్ని కష్టాలు నానా తిప్పలు సంపాదించి కూడబెడతాం ని నీకు బేసిక్స్ ఎక్కడ స్ట్రాంగ్ గా ఉండాలి పెక్కు త్రోవలేగిన దేహి దొరతనం బేల దేవోత్తముని ఆత్మ తెలియని వల్లక దేవోత్తమం ఎవరు వెంకటేశ్వర స్వామి ఆయన ఆయనకి వెంకటేశ్వర స్వామి శివుడు అని దేవుళ్ళందరూ ఒకటే అన్నమాచారుల వారికి దేవుడు ఒకటే అని చెప్పాడు బ్రహ్మం అని చెప్పిన మహానుభావుడు అన్నమాచారుల స్వామి కూడా మనకు చెప్పింది అదే ఆ దేవోత్తముని ఆత్మ తెలియనొల్లక తెలుసుకోలేక అనవసరంగా అటు ఇటు పరిగెడుతున్నారు మీరు ఎందుకంటే ఆ చదువులు మనం చదువుకునే చదువులు అది చెప్పలేదు మనకి విద్య విద్యనొసగు వినంబు విద్యనొసగు సకల విజ్ఞానంబు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు స్వదేశే పూజ్యతే రాజా స్వగృహే పూజ్యతే గుణవాన్ విద్వాన్ సర్వత్ర పూజ్యతే మన ఇంట్లో మని మనం మంచి హ్యాపీగా ఉంటే మన మన ఇంట్లో వాళ్ళని సంసారం చేసుకుని ఇంట్లో మంచి పూజిస్తారు స్వదేశీయ పూజి వాడి రాజుకి వాడి రాజ్యంలో గౌరవం ఉంటుంది విద్వాన్ సర్వత్ర పూజ విద్వాంసుడైన వాళ్ళని ప్రపంచం అంతా పూజిస్తారు గౌరవిస్తారు అన్నమాచారులు చెప్పేది అది ఎటువంటి విద్వాంసుడు కావాలి నువ్వు ఇహాన్ని పరాన్ని తెలుసుకోగలిగిన విద్వాంసుడు పరవిద్యని తెలుసుకోగలిగిన విద్వాంసుడు కావాలి నువ్వు అటువంటి విద్య వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడదు వ్యక్తి వికాసానికి కాకుండా అనామాచారంలో సింపుల్ గా చెప్పేది వ్యక్తి వికాసం కాకుండా వ్యక్తిత్వ వికాసం వైపు పరిగెత్తాలి మనిషి ఇట్స్ నాట్ పర్స్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ విచ్ వు హ్యావ్ టు పర్సూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ కీర్తన సారాంశం అది ఈరోజు మన విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి నుండి కూడా మా చిన్నప్పుడు మోరల్ క్లాస్ తేనే ఉండేవి నీతి కథలు చెప్పడం నీతి బోధలు చెప్పడం లైబ్రరీలో కూడా నీతి బోధలు నీతి కథలు చెప్పే పుస్తకాలు అటువంటి ఉండేవి శతకాలు ఇవన్నీ ఉండేవి వేమన శతకం కృష్ణ శతకం సుమతి శతకం భాస్కర శతకం ఇవన్నీ ఉండేవి కాని రాను రాను అటువంటి సాహిత్యం అసలు సాహిత్యంతో విద్యార్థులకు ఏమాత్రం సంబంధం ఉండట్లేదు మరి అటువంటి వాళ్ళు సాహిత్యం అనేది విశ్వజనీయ సాహిత్యాన్ని సృష్టించిన భారతీయ సంస్కృతిలో సాహిత్యం అనేది పిల్లలకి టచ్ లో లేకపోతే ఏ విధంగా వాళ్లు మనో వికాసం కలుగుతుంది మానసిక వికాసానికి బుద్ధి వికాసానికి పునాది సాహిత్యం సాహిత్య పఠనం అటువంటి సాహిత్యాన్ని పఠిస్తే వాళ్ల వ్యక్తిత్వ వికాసానికి అది దోహదం చేస్తుంది అది చదవకుండా మనం మామూలు చదువులు చెప్పేసి మార్పుల చదువులు మార్పుల చదువుల మీద ఎప్పుడైతే మనం ఏకాగ్రత దృష్టి పెడుతున్నామో మనం పూర్తిగా చదువులు నాశనమైపోయినాయి ఇక్కడ వ్యక్తిత్వ వికాస నిపుణులకి మార్కెట్ ఏర్పడింది ఎప్పుడైతే మీరు స్కూల్లో కాలేజీల్లో చెప్పడం మానేశారో కాస్త పంతుళ్లు కాస్త మంచి మాటలు చెప్పడం మానేశారో విద్యార్థులకి వెంటనే కూడా గ్యాప్ ని ఫిల్ చేసేసి ఒక కొత్త ఉపాధి వ్యవస్థ ఏర్పడింది అది వ్యక్తిత్వ వికాస నిపుణులు అదే కాకుండా పోస్ట్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనంతరం విదేశాల్లో ఉన్న కంపెనీలు ఎన్నో భారతదేశంలో పెట్టుబడి పెట్టడం వల్ల కూడా వాళ్లు తమకు అనుకూలంగా తమ కంపెనీలకు అనుకూలంగా వాళ్లు విద్యార్దుల్ని తీర్చిదిద్దుకుని ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని తీర్చిదిద్దుకునే భాగంగా వాళ్ల వ్యక్తిత్వ వికాసం ఉపాధికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాసాన్ని మన రెత్తిన ప్రారంభించారు అట్ దాట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ అనదర్ బ్రాంచ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ దట్ ఈజ్ లిమిటెడ్ టు పర్స్ డెవలప్మెంట్ ఎప్పుడైతే అలా జరిగిందో ఇంకా మిగిలిన విషయాలవి మనకి తెలిసే అవకాశం ఇందులో భాగంగా యాంగర్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాటిట్యూడ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా చెప్తారు ఇవన్నీ కూడా ఉద్యోగ నిర్వహణలో ఎంతవరకు బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి అవంతవరకు ఉపయోగపడతాయి ఎందుకంటే ఎవరి యాటిట్యూడ్ అయినా కూడా వాళ్ల కుటుంబంలో వాళ్ల వారసత్వంగా వచ్చిన లక్షణాలతోనే ఏర్పడుతుంది యాటిట్యూడ్ అంటే సానుకూల వైఖరి వీ కాల్ ఇట్ చాలా మంది తెలుసు పాజిటివ్ యాటిట్యూడ్ అంటూ పాజిటివ్ యాటిట్యూడ్ ఎవరికి వారు వారికి పాజిటివ్ యాటిట్యూడ్ రాత్రి రాత్రి ఏర్పడదు ఓవర్ నైట్ వారు ఈస్ బోర్న్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ అని ఎవరు అందరు మా పిల్లలు సీరియస్ బట్టుకొస్తుంది దాంట్లో కూడా స్ట్రెంగ్స్ పాజిటివ్ యాటిట్యూడ్ అని రాస్తాడు హౌ కమ్ యువర్ స్ట్రెంగ్త్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్ మీ ఫ్యామిలీ అంతా నెగిటివ్ గా ఉంటే నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు వస్తుంది వెన్ యూ హ్యావ్ ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ అంటే ఇనీషియేటివ్ చొరవ తీసుకునే వైఖరి ఉండాలి ఏ పనీనా నేను చేస్తాను అనే ఎంత ఉండాలి ఇది నేను చేయగలను స్వామి చెప్తుంటారు సేవ నేను చేయగలను నేను చేస్తాను స్వామి అని ఉత్సాహంగా ఉన్న వాళ్ళని స్వామి ప్రోత్సహిస్తారు నువ్వు చేయరా వాడికి అక్కడ ఇవ్వండి వాడికి ఆ పని ఆసక్తిగా ఉంది స్వామి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ కాదు ఎవరికి ఏ పనిలో ఆసక్తి ఉందో ఆ పని వాడిస్తే బాగా చేస్తాడు ఇట్స్ సింపుల్ మేనేజ్మెంట్ టెక్నిక్ అటువంటి అద్భుతమైన టెక్నిక్ తెలుసు కాబట్టి స్వామికి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు ప్రశాంతి నిలయం అనే సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్లు సేద తీరుతున్నారు ప్రశాంతి నిలయం పేరుకు తగినట్టుగా ప్రజలందరూ ప్రశాంతిని పొందుతున్నారు ఎప్పుడైతే ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ మీకుందో ఇనీషియేటివ్ చొరవ తీసుకునే వైఖరి మీకుందో ఆటోమేటికల్లీ యూవిల్ మూవ్ టువర్డ్స్ ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ యూవిల్ మూవ్ టువర్డ్స్ ప్రొడక్టివ్ యాటిట్యూడ్ అంటే ఉత్పాదక వైఖరి మనం చేసే పని కాని సేవ కానీ ఎదుటివాళ్లకు అందిస్తుంటే దట్ ఈస్ యువర్ ప్రొడక్టివిటీ మనం సేవ చేస్తున్నాం సేవ చేస్తుంటే ఎదుటివాడికి మనశాంతి కలుగుతుంది దానివల్ల ద సర్వీస్ వాట్ వీ ఆఫర్ టు ద వరల్డ్ ఈజ్ గివింగ్ దమ్ పీస్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే నీలో ప్రొడక్టివ్ యాటిట్యూడ్ లేదో నువ్వు ఎక్కడున్నా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది స్థిరోభవ వరదోభవ అంటారు మీ ఎక్కడ అక్కడే ఉండదు కదా వన్స్ యు ఆర్ మూవింగ్ టువార్డ్స్ ప్రొడక్టివ్ యాటిట్యూడ్ ఆటోమేటికలీ దట్ విల్ లీడ్ టు ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ సమాజంలో ప్రగతి కనిపిస్తుంది మీరు స్వామి అవతారం దాల్చి విచ్చేసినప్పుడు పుట్టపర్తి నేటి పుట్టపర్తి ఎంత అద్భుతమైన ప్రగతి ఎంత అద్భుతమైన దూరదృష్టి ఎంత అద్భుతమైన కరుణ ఇట్ వాజ్ బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ కంపాషన్ విత్ ప్యాషన్ అది గమనించినప్పుడు మనం స్వామి సేవకు స్వామి మనకు బోధించిన సేవాతత్వానికి వారసులుగా అది మనం అనుకోకుండా ఆటోమేటిక్ గా ఎందుకంటే అందులో ఉన్న గొప్పతనం మనకి ఆ సేవా భావంలో ఉన్న గొప్పతనం మనకి బాగా తెలిసింది ఎప్పుడైతే అది మనకి తెలిసిందో ఆటోమేటిక్ గా మనం దానికి కమిట్మెంట్ నిబద్దత ఆ నిబద్దత కలిగి ఉండడమే నిజమైన యాటిట్యూడ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రగతిశీల వైఖరి దారిలో వెళ్లాలి ఈ గతిలో మీరు వెళ్లాలి ఇలా మీరు ప్రయాణించాలి అని మానవ జాతికి దిశానిర్దేశం చేసిన అద్భుతమైన అవతార పురుషుడు శ్రీ సత్యసాయి ఇది నేపథ్యంగా మనం ఎన్నో ఈవెన్ కార్పొరేట్ రంగంలో కూడా మేము ఎన్నో నైపుణ్యాలు ఆల్ దీస్ స్కిల్స్ దీఆర్ ఆల్సో కాల్డ్ ఫెమిలియల్ స్కిల్స్ ఫెమిలియల్ స్కిల్స్ అంటే కుటుంబంలోంచి వస్తాయి కుటుంబంలో తల్లి తండ్రి అక్క తమ్ముడు అన్న అందరూ చక్కగా మాట్లాడుకుంటే బయటకు వచ్చినవాడు పిల్లాడు స్కూల్కి వెళ్లేవాడు చక్కగా మాట్లాడతాడు మీ నాన్నగారి ఇంట్లో ఉన్నారా బాబు అంటే ఉన్నారండి కూర్చోండి అంటూ అంటాడు పిల్లాడు మీ అయ్యి ఇంట్లో ఉన్నాడారా అంటే ఉన్నాడ రా కూర్చో అంటాడు వాడు ఆపకే పితాజీ ఘర్మీ హైక్యా హాజీ హై బయటే బోల్తాయి బా తెర బాబు ఘర్మే హైరే బోల్తా హా రే బయట రే అంటాడు వాడు కూడా అంటే మనం ఏ విధంగా మాట్లాడు దట్ ఈ సింప్లీ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూజింగ్ కమ్యూనికేషన్ యాజ్ ఎ స్కిల్ అది ఎలా వాడాలి అంటే ఎలా వినియోగించాలి అంటే మూర్తిభవించిన ఉదాహరణ మళ్లీ స్వామి మామూలు మానవుడు దగ్గర నుంచి రాజు దాకా ఎవరు వచ్చినా సరే తిన్నారా బాగుందని ఆయన సుఖంగా ఉన్నావా రాత్రి నిద్ర పట్టిందా అవసరం ఏమన్నా స్వామికి అడగడం వల్ల ఏం అవసరం లేదు అందరినీ కూడా వాడు గుర్తుపెట్టుకుంటాడు స్వామి నన్ను అడిగాడు రాజంగా బాగుందని రూమ్ లో హాయిగా నిద్రపోయాను నేను రాత్రి అంతా బస్సులో దోమలు కుట్టినాను అడగాల్సిన అవసరం లేదు కదా దట్ ఈ వేర్ కమ్యూనికేషన్ దట్ ఈస్ యూజింగ్ అందరూ మాట్లాడతారు కానీ కొందరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది కొందరు మాట్లాడుతుంటే పారిపోవాలి సమ్ పీపుల్ మేక్ అదర్స్ హ్యాపీ విన్ ది కమ్ ఇన్ సైడ్ సమ్ పీపుల్ మేక్ అదర్స్ హ్యాపీ విన్ ది గో అవుట్ కొంతమంది లోపలికి వస్తే మనకు సంతోషంగా ఉంటుంది కొంతమంది మన జీవితాల నుంచి వెళ్లిపోతే సంతోషంగా ఉంటుంది స్వామి ఏ విధంగా మాట్లాడారు ఆధునిక లోకంలో ఆధునిక కాలంలో స్వామి మనకి ఎటువంటి నైపుణ్యాలు నేర్పించారు ప్రతి చిన్న విషయం నాకు ఒకరు చెప్పారు ఒక భక్తులు చెప్పారు వాష్ బేసిన్ మూయాలిరా ట్యాప్ మూసేయాలి పూర్తిగా నీళ్లు కారిపోతాయి మనకున్న సమస్య నీళ్లు మన రాయలసీమలో నువ్వు వాషింగ్ బేసిన్ ట్యాప్ మూసేవేంటి పూర్తిగా అని చెప్పాడు ఒకసారి అడిగాడు ఒక భక్తుని స్వామి నేను వాషింగ్ బేసిన్ ట్యాప్ సరిగ్గా స్వామికి ఎలా తెలుసు అలా వదిలేస్తా అన్ని నువ్వు బ్రష్ చేసుకుంటూ మూసేసి బ్రష్ చేసుకుని తర్వాత బ్రష్ కడుక్కోడానికి మళ్ళీ ట్యాప్ ఇలా తిప్పాలి అని చెప్పాడు స్వామి స్వయంగా అంత చిన్న విషయం కూడా అవసరమా అవసరం లేదు కానీ నీళ్లు మనకి ఇక్కడ ట్యాంకులు ఏమైనా తెప్పిస్తున్నావా ప్రశాంత నిలయంలో ఏమి లేదు అది వ్యక్తిత్వ వికాసం అంటే అబ్బండెన్స్ అన్ని సమృద్ధిగా ఉన్నాయి సమృద్దిగా ఉన్నప్పుడు అది సమృద్ధిగా చేయడానికి మనిషి పడిన కష్టం ఎవరికి తెలీదు అన్ని మనకి సమృద్ధిగా అందుబాటులోకి ఉన్నాయి స్వామి లంటి వారు మనకు అన్ని అందుబాటులో ఉంచారు ఈ ఎటువంటి వ్యక్తిత్వ వికాస దశ దిశ ఇటువైపు వెళ్ళినప్పుడు మామూలుగా ఉపాధి సంపాదించుకోవడం జీవనోపాధి సాధించడం అది పెద్ద కష్టమే కాదు యాంగర్ మేనేజ్మెంట్ స్వామి ఎన్నో సార్లు పద్యాలు ఉదాహరిస్తుంటారు అలావకా ఉదాహరిస్తారు అప్పటికప్పుడు ఆసుగా కూడా చెప్పిన సందర్భాలున్నాయి యాంగర్ మేనేజ్మెంట్ తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి ఎవ్రీథింగ్ సెల్ఫ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నాకు అనుభవంలోకి వస్తోంది తన కోపమే తన శత్రువు నాకు కోపం ఎక్కువ యాంగర్ కోపం కోపం సర్వ వినాశ హేతువు క్షణకాలం ప్రతి దానికి ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది అది ఎందుకు జరిగింది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని నేపథ్యం ఏంటి తెలుసుకోకుండా మనం చటుక్కును కోపం తెచ్చుకుంటాం ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ఎందుకు అది జరగలేదు ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా తెలిసిన వాళ్లు ప్రశాంతంగా ఉంటారు కోపం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష త్యాగరాజ స్వామి వారు కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు సింపుల్ గా ఒకటే ముక్క తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం దయ కంపాషన్ కరుణ నీ దయే నీకు చుట్టం ఎందుకు వస్తారని దేశ విదేశాల నుంచి నూట దేశాల నుంచి స్వామి సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే ప్రేమగా మాట్లాడే ఒక మాట స్వామి మాట్లాడే మాటలు పది మందిలో సభ పెట్టి మాట్లాడినా గాని వ్యక్తిగతంగా పలకరించిన గాని స్వామివారిని పలకరిస్తారు మనం వెళ్లాలి అక్కడికి వెళ్లాలి ఏదో ఒక సందర్భం చేసుకుని వెళ్లాలి స్వామి ఉన్నారు అక్కడ ఒకే ఒక్క అద్భుతమైన మానవతామూర్తి స్వామివారిని ప్రేమగా పలకరిస్తారు అందుకని పరిగెత్తుకుంటూ వస్తారు తన సంతోషమే స్వర్గం నేను సంతోషంగా ఉన్నాను ప్రపంచమంతా సంతోషంగా ఉంది అనుకుంటాం మనం అది నీకు స్వర్గం నేను హ్యాపీ నాకు ఫుల్ నెల తిరిగేటప్పటికి శాలరీ వస్తోంది నేను నా పెళ్ళం పెట్టిన చక్కగా చూసుకుంటున్నాను ప్రతివారం కూరలు తెచ్చుకుంటున్నాను కార్లో పెట్రోల్ పెంచుకుంటున్నాను అవర్ థాట్స్ ఆర్ లిమిటెడ్ ఓన్లీ దీస్ థింగ్స్ దాట్ ఈజ్ ఎ హెవెన్ ఏకంగా స్వర్గం తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి మన దుఃఖం వస్తే దుఃఖపడిపోతుంది అనుకోండి నేను ఒక్కడే ఏడుస్తా ప్రపంచంలో నేను ఒక్కడినే నా ఏడుపు నాది ఎవరూ పట్టించుకోవట్లేదు ఎందుకు స్వామి కూడా పట్టించుకోవట్లేదు అని ఎవరైనా ప్రతి ఒక్కరూ అనుకుంటాం ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన మహానుభావుడు అంటారు అదంటారు నేను పర్తి కూడా ఏళ్ళను యాత్రలు చేశాను స్వామి కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటాను తన దుఃఖమైన రకమంటూ తథ్య ముసుమతి యాంగర్ మేనేజ్మెంట్ కి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంది మన సాహిత్యంలో శతక సాహిత్యంలో చిన్న చిన్న పద్యాలు ఈ రోజుల్లో పిల్లలకి నేర్పకపోవడం వలన వాళ్లకు మనం చేసే చెరుపు అంతా ఇంత కాదు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దితే స్వామి అందరూ బాల వికాస్ అటువంటి ఆలోచన నుంచి పుట్టింది పిల్లల్ని తీర్చిదిద్దితే వారు భావి భారత పౌరులవుతారు అన్న స్వామి ఆలోచనకి పునాది విత్తనమే బాల వికాస్ బాల చూస్తే అద్భుతమైన ఆలోచనలు మనకి ఏ విధంగా ఆచరణ చేసి నేర్చుకోవడం చూసి నేర్చుకోవడం వేరు చేసి నేర్చుకోవడం వేరు చదివి నేర్చుకోవడం వేరు డెమాన్స్టేటింగ్ డెమాన్స్టేటింగ్ యువర్ స్కిల్ దిస్ ఈజ్ communication. యూస్ కమ్యూనికేషన్ యాజ్ ఎ స్కిల్ లైక్ దాట్ నైపుణ్యాలకి లైఫ్ స్కిల్స్ జీవన నైపుణ్యాలకి జీవితం ఎలా జీవించాలి ప్రతి చిన్న విషయం ఎలా నేర్చుకోవాలి స్వామి విద్యావాహిని అద్భుతమైన ఆలోచన దే ఆర్ డూయింగ్ దే ఆర్ గివింగ్ డెమాన్స్టేషన్ ఆఫ్ ద స్కిల్ ప్రతి చిన్న విషయం నిన్న మాట్లాడుతున్నాను మా స్నేహితులు ఒకరితో జుగాడ్ అంటారు దాన్ని పనికిరాని వస్తువులన్నింటినీ పోగేసి ఒక చోట పెట్టి దాంతో పనికొచ్చే వస్తువును తయారు చేయడం దాని జుగాడ్ అంటారు పరికరాలన్నీ పోగేసి ఒక పెద్ద ఫ్లెక్సీ దొరికింది అది చిరిగిపోయింది కొంచెం రెండు ఆ ఫ్లెక్సీ మడతబెట్టి దాని మధ్యలో ఒక చీర వేసి నాలుగు వైపులా టేప్ అంటిచ్చేశారు అది చాపలాగా ఉపయోగపడుతుంది అద్భుతమైన ఆలోచన ఇంకోటి అయితే ఆ బయట తీసుకెళ్లి తగలబెట్టేశారు ఇటువంటి ఆలోచనలు విద్యావాహిని అద్భుతమైన ప్రాజెక్టులు సృష్టించడం వల్లనే ఇక్కడ మన ప్రశాంత నిలయంలో జరుగుతున్నాయి ఆచరణలోకి వస్తున్నాయి కళ్ల ముందు కనిపిస్తున్నాయి సౌరశక్తితో అద్భుతమైన ప్రయోగాలు చేయడం చిన్న చిన్నవే కావచ్చు ఫ్యాన్ తిరుగుతుంది సౌరశక్తితో ఐ మీన్ సోలార్ పవర్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలం స్వామి ఆలోచన ముందు ప్రశాంతంగా ఉండాలి నిన్న ఒక ప్రవచనకారులు కూడా చెప్తున్నారు అక్కడ ఆయన ముక్తి కన్నా పై స్థానం ముక్తి కన్నా ఉన్నతమైనది ప్రశాంతి అందుకని స్వామి ప్రశాంతికి అంత ఉన్నత స్థానం ఇచ్చారు కాబట్టి ముక్తిధామం అని పెట్టతే ప్రశాంతి నిలయమని పెట్టారు ముందు మనిషికి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతం ప్రశాంతం అంటే పరం శాంతం పరం ఇహం తెలుస్తోంది నాకు నేను ఎలా సంపాదించి తెలిసిపోతుంది మరి పరం దాని సంగతి మాకు తెలియదు మోక్షం అంటారు అదంటారు బోల్డ్ పేర్లు పెడతాం అది కూడా శాంతంగా ఉండేలా చేయగలిగిన శక్తి స్వామి ప్రశాంత నిలయంలో మనకి లభిస్తుంది ఆల్ దీస్ థింగ్స్ రోమ్ అరౌండ్ ఆల్ దీస్ థాట్ ప్రాసెస్ అనమాట ఈ ఆలోచన ప్రక్రియ చుట్టూతా కూడా కోపం అనే చిన్న మీకెక్కడ చూడండి ఎవరైనా గట్టిగా అరవడం గాని మాట్లాడడం గాని ఇంతమంది మనుషులు తిరుగుతుంటారు ప్రశాంత నిలయంలో ఎక్కడా కనిపించదు దట్ మీన్స్ ది ఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద మేనేజింగ్ యాంగర్ ఆఫ్ మేనేజింగ్ యాంగర్ లిసనింగ్ స్కిల్స్ వినికిడి నైపుణ్యాలు మనకి శృత పాండిత్యం అని ఒకటి ఉంది శృత పాండిత్యం అంటే మనం విన్నది చెప్పేయడం ఎదుటి వాళ్ళకి వినే విన్న పాండిత్యం అనమాట మనకి చదివిన పాండిత్యం కాదు చేసిన పాండిత్యం కాదు దాన్ని శ్రుత పాండిచ్చేవంటో చాలా కీర్తన బాగా ఉండే బ్రహ్మాండం ఉండేది చాలా విన్నాను నేను ఏం ఏమన్నా ఒక్కటన్నా మనం లేదు చాలా బాగుంటుంది గొప్పగా ఉండే అనుమాచార్య కీర్తనంలో అద్భుతంగా పాడతారు వాళ్ళు వీళ్లు కానీ ఏమి మనం ఒక్కటి కూడా నేర్చుకోవాలి అనుమాచార నుంచి ఏమీ నేర్చుకోలేదు నేర్చుకుంటే మహా పాపం ఉన్నట్టు వాటిని దూరంగా పెడతాం వినదగున ఎవరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింప తగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి ఎవరు చెప్పినా వినాలి ఈ రోజుల్లో పిల్లలు ఎంతమంది వింటారంటే మనం పాఠం చెప్తుంటే ఎవ్వరు వినరు చాలా తక్కువ మంది మార్కులు వచ్చినా సరే మార్కులు రాకపోతే లెట్ ద ప్రాబ్లం ఇన్వేడ్ మీ సమస్య మీదకు రాని భూతం లాగా అప్పుడు నేను చూసుకుంటా అని అంటుంది ఈ జనరేషన్ సమస్య మీదకు వచ్చేసరి మీద పడిపోయి నిన్ను మింగేశాక నువ్వు చూసుకునేది ఏమిటి ఈ జనరేషన్ మొత్తం అలా తయారైంది వినదగుని ఎవ్వరూ చెప్పారు యూ హావ్ టు లిసన్ టు ద పీపుల్ ఫస్ట్ వినినంతనే వేగ పడక వెంటనే డెసిన్ తీసుకుంటాం చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవాడు పుల్లయ్య అని పుల్లాయ అంటే ఏంటంటే పుల్లయ కూరలు తేవాలి వాడు ఒక సంచి ఇస్తాం సంచి కూడా పుల్లయ్య కూరలు తేవాలి అంతే వాడు మాయం అంతే నేను ఎక్కడ ఉన్నాను అటువిడ్ వెతుకుంటుంటాం ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ పిలుస్తావు వెనకొచ్చారు అమ్మగారు సంచి గారు అదే నాకు తీసుకోకుండా వెళ్ళిపోయావంటి సంచి తీసుకో వెళ్ళిపోయాడు సంచి తీసుకుని మళ్ళీ వెనకొచ్చాడు ఎందుకు రావచ్చండి డబ్బులు అమ్మగారు అదే కదా నేను చెప్పేది వినో పూర్తిగా నువ్వు నీకు సంచి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఏ కూరలు తేవాలి ఇవన్నీ చెప్దాం నేను వెయిటింగ్ అతాడు అలా పని చేసుకొచ్చావాడిని పొల్లాయ్ అంటారు పొల్లాయ్ అవ్వాలన్నమాట అది పూర్తిగా అవదు అది పూర్తి అవ్వదు పని అవ్వదు ఎదుటి వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి వినదగున్ ఎవరు చెప్పినా విని వేగపడక వివరింప తగున్ ఇంగ్లీష్ లో అనాలిసిస్ అంటారు విశ్లేషణ వివరించి ఏంటి ఏం కావాలి డీటెయిల్స్ అన్ని కావాలి వివరింప తగున్ ఒక రాజుగారుకి ఒక విషయం తెలిసింది అది కూడా ఆయన దగ్గర ఉన్న క్షురకుడు చెప్పాడు మంగళవాడు గడ్డం చేస్తూ రాజుగారు మన సముద్రం దగ్గర ఒడ్డు దగ్గర ఎవరో కొత్త వచ్చేసి అక్కడ బిషాణ వేశారండి వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తారు తర్వాత మీ ఇష్టం గడ్డం తెగింది ఆయనకి రాజుగారికి ఇదేంట్రా ఇలా తప్ప మీరు టెన్షన్ పడి ఇట్లా గడ్డం తెగిపోయింది మీకు అన్నాడు మరిద్దరు మంచి ఫ్రెండ్స్ రాయకు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చెప్పండి అంటే ఏమో నాకు తెలియదు అండి మంత్రి గారిని పిలి మంత్రిని పిలిచాడు పిలిచిన తర్వాత మంత్రి గారిని అడిగాడు మన సమ ఒడ్డుకి తీరానికి ఎవరో ఎక్కడి నుంచో ఆగంతకులు వచ్చారు వాళ్లు మన మీద దాడి చేస్తారట నువ్వు విషయం కనుక్కురా మంత్రి వెళ్లి మొత్తం డేటా పట్టుకు వచ్చాడు వాళ్లు పలానా దేశం నుంచి వచ్చారు ఓ మంది ఉన్నారు వాళ్ల దగ్గర గుర్రాలు ఒంటేలే ఉన్నాయి వాళ్లు మన మీద యుద్దానికి రాలేదు అవి మన దేశం అమ్ముకోవడానికి వచ్చారు అది అవి మనమే కొంటున్నాం అని కూడా డెషన్ కూడా చెప్పేశాడు ఎందుకంటే వాళ్ళు చీప్ గా అమ్మేస్తున్నారు వాళ్లు వాళ్ల దేశం వెళ్లిపోవాలి కాబట్టి మరి నువ్వేంటి రాలని చెప్పేవాళ్ళండి మంగళవాడితో వాటితో క్షురకుడితోటి అంటే నాకు తెలియదు కదా అందుకని చెప్పాను చూసేవా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి చెప్పింది పూర్తిగా వినాలి మంత్రి చెప్పగానే నాకేం కావాలో తనకి తెలుసు పూర్తిగా విన్నాడు విని నాకు కావాల్సిన సమాచారం అంతా మంత్రి గారు నాకు ఇచ్చారు మంత్రి పని మంత్రి చేయాలి నీలాంటి వాడి పని నీలాంటి వాడు చేయాలి వివరింపత కని కళ్ల నిజము తెలిసిన చూడాలి కళ్లతో చూసింది రాయాలి మనం వెళ్లి స్వయంగా వాడి బాధ్యత కాని కల్లా నిజము ఏది కల్లా ఏది అబద్ధం ఏది నిజము తెలుసుకోవాలి నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు నీతితో నడచితేను ఇది నీతి అన్నమాచార్య చెప్పింది కూడా అదే ఇటువంటి నీతితో నడవాలి చెప్పింది విని స్వామి చెప్పింది ఆచరించిన వాళ్లు అద్భుతమైన కార్యాలు సాధించారు మనకు తెలుసు మన కళ్ల ముందు ఉదాహరణలు చాలా కోకొల్లలున్నాయి స్వామి చెప్పిన మాట తూచా తప్పకుండా విన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఎవరి విద్యని ఎవరి జ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో ఎవరిని సమాజానికి పనికొచ్చే విధంగా ఏ విధంగా తయారు చేయాలో స్వామి స్వయంగా ఆయన నిర్ణయం తీసుకుని అలా చేసి అద్భుతమైన కార్యాలు సాధించారు అది లిజనింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ యాక్షన్ అసలు రియల్ మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ యాక్షన్ సమాచార వితరణ ఇజ్ ఈక్వల్ టు ఆచరణ కమ్యూనికేషన్ మీనింగ్ ఏంటంటే యాక్షన్ ఇఫ్ దెర్ ఇస్ నో యాక్షన్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ హాస్ గాన్ కమ్యూనికేషన్ అిసనింగ్ స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యాజ్ అార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అది అద్భుతంగా ఈ పద్యంలో చెప్పారు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపత గున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడి పే నీతిపరుడు మహిళ సుమతి అనువుగాని చోట అధికుల మన రాదు కొంచెముండుటెల్ల కొవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా నా జీవితంలో నేను ఎంతో మంది వినయశీరులను చూశాను అద్భుతమైన ఉన్నతాధికారులను చూశాను ఉన్నత స్థానాల్లో ఉన్న కొద్ది వాళ్ల వినయాన్ని చూశాను ప్రత్యక్షంగా అనువుగాని చోట అధికుల మన ఇది మన స్థలం కాదు స్థాన కాని తన కాదే అంటే మీ స్థానబలిమి నీది ఆస్థాన బలిమి నాది అంటారు బాలమల్లిష్ణు గారు కీర్తనలో నీకు స్థాన బలిమి ఉంది నువ్వు ఉన్నావు కానీ నీ ఆస్థానంలో నేనున్నా అలాగే ఆ స్థాన బలిమి కానీ మన వాక్కుబలం వల్ల కాని వాక్బలం వల్ల కాని ఎటువంటి చోటైనా కూడా ఎప్పటికప్పుడు చూసేవా నేను గొప్పవాణ్ణండిని చూసేవా ఈ టైపులో మనల్ని మనం నిరూపించుకోవాలని టైపులో ఉండకూడదు అదే విద్యా దదాతి వినయమంటే ద మోర్ నాలెడ్జిబుల్ యు ఆర్ ద మోర్ హంబుల్ యూ మస్ట్ బీ అనువుగాని చోట అధికల మన రాదు కొంచెం ఉండుటెల్ల కొ కాదు మన ఎవరిన తక్కువ చూస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు దానివల్ల ఎవరికి నష్టం మనకేం నష్టం లేదు కదా దట్ ఈస్ హీజ్ యాటిట్యూడ్ వై షుడ్ యూ గెట్ రియాక్టెడ్ మన ఎవరు చాలా సంతోషం మన పట్టించుకుంటే ఇబ్బంది మన పనికి అడ్డం అనవసరంగా మన పని మనం చేసుకోవచ్చు కొంచెం ఉండు టెల్ల కొవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండగా ఒక కొండ ముందు మనం అద్దం తీసుకెళ్లి చూపిస్తే ఎంత కనపడగలదో కొండ అంతే కనిపిస్తుంది అద్దంలో కొండ మొత్తం అద్దంలో కనిపిస్తుంది కదా అంత కొండ కూడా అద్దంలో చాలా కొంచెంగా కనిపిస్తుంది దానివల్ల కొండకేమన్నా నష్టమా ఏ నష్టం లేదు మనం తీసుకెళ్లి అద్దం అంతే కాబట్టి అంతే కనిపిస్తుంది చెంబు కొద్దీ రైట్ ఎంత చెంబు తీసుకెళ్తే అంతే గంగా దొరుకుతుంది మనకి చిన్న చిన్న చెంబుల్లోనే అమ్ముతారు కాశీలో గంగా కూడా అది కూడా అమ్ముతారు దట్ మీన్స్ యూ హ్యావ్ టు బి హంబుల్ వినయంగా ఉండాలి వినయశీలి స్వామి ఎప్పుడు ఏనాడు కూడా ప్రచార పటాటోపాలకి తావివ్వలేదు మీడియాని పిలిచి నేను ఈ చేసే రాసుకోండి అని చెప్పలేదు ఎప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలేదు బట్ ఇలా రా మరి దేశాల్లో ఎలా తెలిసిందంటే తెలుస్తుంది నువ్వు మంచి పని చేస్తే అలా వ్యాపిస్తుంది ఒక మంచి చిన్న మంచి చేస్తే అలా అది వ్యాపిస్తుంది ప్రపంచమంతా వ్యాపిస్తుంది దానికి ఉదాహరణ ప్రశాంతి నిలయం అనువుగాని చోట అధికుల మన రాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్ దిస్ ఇస్ అనదర్ జాడ్యం అది ఎదుటి వాళ్ళు సేపు మనం మన గురించి ఎప్పుడు ఆలోచించుకోం అసలు ఆ విషయంలో మనకు స్వార్థం లేదు పక్క వాడు ఏం చేస్తున్నాడు దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏటీఎం లో ఒక లైన్ ఉంది అనుకోండి పది మంది ఉంది అనుకోండి పదో వాడు తొంగి తొంగి చూస్తుంటాడు లోపల ఏం జరుగుతుందని ఏటీఎం లో నేను వంద రూపాయలే తీసుకోగలను వీడు గనక ఇవాళ ఇవాళ లిమిట్ నలభై వీడు తీసుకుంటున్నాడు లేదు వాడిది వాడి ప్రాబ్లం వాడు ఎప్పుడు బయటకు వస్తాడు కాదు లోపల ఫస్ట్ వెళ్ళిన వాడు ఇంతసేపు రాడు నాలుగు సార్లు వాడు డ్రా చేస్తుంటే వాడు ఎక్కువసేపు పడుతుంది వాడి లోపల వాడి ప్రాబ్లం అది దట్ మీన్స్ తప్పులెన్నువారు తండోపతండంబులు ఎదుటి వాళ్ళని తప్పు మనకుండేంత ఉత్సాహం ఇంకెందులోనూ ఉండదు వాడలా వీడిలా వీడల వాడలా దాట్స్ రియల్లీ వెరీ అన్ప్రొడక్టివ్ యాటిట్యూడ్ దానివల్ల మనకు వచ్చే లాభమేం లేదు తప్పులెన్నువారు తండోపతండంబులు ఉర్వి ఉండు తప్పు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ ధర్మాత్ములు తప్పు చేయని వాళ్లే ఉంటే ప్రపంచం ఎలా ఎందుకు నడుస్తుంది ఉర్వి జనులకెల్లా ప్రపంచంలో ఉర్వి ప్రపంచంలో ఉన్న ఈ భూమి ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తాడు తప్పులెన్నువారు తమ తప్పులు మనం ఎప్పుడైతే ఎదుటివాళ్లలో తప్పు నాలుగు మనం ఒక్క వేలు మనం ఎదుటివాడి వాళ్ల వైపు చూపిస్తుంటే ఐదు వేళ్లు మిగిలిన నాలుగు వేళ్లు వైపు చూపిస్తాయి అంటే తప్పు అని ఒకవేళ మనం ఎదుటివాళ్ళ వైపు చూసి ఇప్పుడు వేరు ఎదుటివాడి వైపు చూపిస్తుంటే మిగిలిన నాలుగు వేళ్లు మన చూపిస్తుంటాయి యూ షుడ్ బి ఆల్వేస్ కేర్ఫుల్ వెన్ యు ఆర్ ఫైండింగ్ ఫాల్స్ విత్ అదర్స్ తప్పులు ఎప్పుడు కూడా దిట్ ఈస్ అనదర్ యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ ఫర్ ద పీపుల్ ఇన్ టుడేస్ లైఫ్ తప్పులెన్నువారు తండోపతండంబులు ఉరివి జనులకెల్లా ఉండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు తప్పులేంటో వాళ్ళకి తెలియదు ఎదుటివాళ్ళు చెప్తే కోపం వస్తుంది మళ్ళీ కోపం వస్తే పద్యం చదవనేవాడు ఎందుకంటే వాడేమో ఆచరించాడు ఆచరణకి ఆలోచనకి మధ్య ఉన్న గ్యాప్ పూడ్చితేనే గాని మన ప్రవర్తనలో దశ దిశ మారదు సద్బుద్ది స్వామి ప్రతిక్షణం చెప్పేది అది సద్బుద్ది సద్బుద్ది సద్బుద్ది సద్బుద్ది సాయిదేవ ఎప్పుడు కూడా దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఆల్వేస్ జీవితం అంటే ఏమిటి ఎప్పుడు ప్రతి క్షణం ఆత్మ ప్రక్షాళన చేసుకోవడమే జీవితం కడుక్కో కడుక్కో కడుక్కో అంట్లు అంట్లు మసిపెట్టినట్టు మనసు మసిపెట్టిపోయింది ప్రతిరోజు చెత్త కడుక్కోవడమే ఒక మేకుల బ్రష్ పెట్టి బ్రెయిన్ వాష్ చేయడమే మేకుల బ్రష్ మామూలు స్పాంజ్ కాదు సూపర్ మార్కెట్ లో స్పాంజ్ కాదు తోమితే ఏమన్నా పోతుంది అప్పుడు కాని మనకున్న జాడ్యాలన్నీ వదలవు దెన్ వీ విల్ బీ లైక్ ఏ మనో వికాసం కమలం వికసించినట్టు బుద్ది వికసిస్తుంది అప్పుడు రైట్ అప్పుడు అది దాట్ ఈస్ అ కాల్డ్ రియల్ యాటిట్యూడ్ అప్పుడు ఇటువంటి లక్షణాలతో మనం స్వామి ఆశించిన సమాజాన్ని స్థాపించడానికి చిరు దివ్యల్లాగా చిన్న జ్యోతుల్లాగా మైన మనం కూడా ఉపయోగపడే అవకాశం కలుగుతుంది ఇన్నాళ్లు ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ వీరు శ్రీ చెల్లారామకలి గారు భారతీయం కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం గురించి భారతీయ సాహిత్యంలో ప్రముఖ వాగ్గేయకారులు తమ రచనల ద్వారా పండితులు యోగులు తమ నీతి శతకాలలో ఏ విధంగా తెలియజేశారో మనకి ప్రస్ఫుటించారు వచ్చే వారం మరొక చక్కని అంశంతో భారతీయం కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవామరి సాయిరాం